కీర్తన రెండు వందల ఇరవై ఐదు ఎవ్వరి వశము తెల్వనింతిమయమే ఇవ్వల నీవుగాతితేనేమో కాని ఒక్క లోభము కంచితే పొగి లోకమె తానే ఎక్కడ చూచినా తానే ఈ దీపనము వెక్కసమైనది తానే వేగిలేచి చేసే పని చక్కక ఇన్నిటానెట్టు తప్పించుకోవచ్చును పలుమారు వచ్చి తానే పనిలేని పరాకు పొన్నది తానే పట్టి భీతి నిలుచుకున్నది తానే నిలువుననే సిగ్గు మెలుపున ఎటువలే మెదలగవచ్చును కనుగొంటే ఎందు తానే కార్పణ్యము దైన్యము అనిశము మించి తానే యాచకత్వము నను ఏలుంటివి ఇదే నమ్మిది శ్రీ వెంకటేశ జనుడను ఇవి నేను సాధించుటెడ్